కీర్తన రెండు వందల ముప్పై నాలుగు కంటిరావోజనులాల కరుణాని ధీతడు జంట లక్ష్మీదేవితోడు పాడివో ప్రతాపసు నరసింహుడట్టే మూడు మూర్తులొక రూపై ముంచి ఉన్నాడు వేడిరెల్ల విదలించి వేసినాడు ఓడిమిసుడు ఇరవైన రవిచంద్రులితని కన్నులివిగో ధరణి అనంత వేదములు ఊర్పులు అరుదై చలగే బ్రహ్మాండమీతని నెలవు నిరతి తన కాదులు నిత్య సేవకులు క్రములతో మెరిశీని మనిపే ప్రహ్లాదుని మన్నించనిదే ఎనలేని శ్రీ వెంకటేశుడై ఉన్నవాడు అనిశము నాడు